ీరుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపురాణ కరుణాత్దశంకరం లోక శంకర ఉం స్థితం వాపీ భుంజానం విమూఢానా పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషిమూ అంటే అధికమైన వ్యామోహము గలవారు ఏమిటా వ్యామోహము అంటే దృష్టాదృష్ట విషయ భోగ బలాకృష్టచేతస్తయ అనేకథామూహా అని శంకరులు మనకి వ్యామోహం ఎలా ఉంటుందంటే చుట్టూ ప్రపంచంలో ఇవ్వేవో భోగాలు ఇవ్వగనుకుంటూ ఉంటాయి కొత్త మెర్సీడియస్ బింజ్ కార్ ఒకటి వచ్చింది అది రోడ్డు మీద అలాగా నల్ల త్రాచువుల నల్ల జర జర పాకేసి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట అయ్యో మన ప్రార్థన ఎలా ఉంది వాడు ఎంత పుణ్యం చేశాడో అనుకునే వీడు కంగారు గడిపోతూ ఉంటాడు సో కాబట్టి ఆ విధంగా భోగముల చేత బలముగా చాలా ఫోర్స్గా వీడి మనస్సు ఆకర్షింపబడుతుంది అలాగే దివ్య భోగము ఇది దృష్ట అదృష్ట భోగాలు ఇది మనం చూసింది కాదు పెట్టింది కాదు ఇక్కడ అక్కడ విన్నది ఎక్కడంటే ఎక్కడో పురాణాల్లోనూ అక్కడ వింటారు భోగాల గురించి ఆ భోగాల గురించి ఏదో వర్ణిస్తూ ఉంటారు కొంతమంది అలాగా పని కట్టుకుని వాటిని వర్ణిస్తూ ఉంటారు సో పద్యాల్లో చెప్తారు పురాణాలు ఎక్కి చెప్తారు ఎవేవో చెప్తావుతారు అక్కడ స్వర్గలోకంలో త్రీదశ అంటే ఎప్పుడు చూసినా ముప్పై ఏళ్లే వయస్సు ముప్పై ఏళ్ళు ఎప్పుడు చూసినా ఇంకో వంద సంవత్సరాల తర్వాత కూడా వయస్సు ముప్పై పోయి ముప్పై ఎనిమిది ఇరవై కదా అంటే అలా కాదు ఇరవై అంటే ఇంకా జీవితానుభవం కూడా ఉండదు ఇంకే పొగమోత్తరమే తప్ప జీవితానుభవం ఉండదు ఒక అనుభవం ఉండి వయస్సు బాగా ఉన్నప్పుడు అనుభవ ఈ సుఖానుభూతి తల ఎక్కువ అనుభవం లేని వాడికి హడానికి తప్ప సుఖానుభూతి ఉన్నది కాబట్టి ముప్పై అంటే వాడికి మంచి వయస్సు ఉంటుంది జీవితానుభవము మెచ్యూరిటీ కూడా ఉంటుంది అప్పుడు వాడు భోగాలను మరింత బలంగా అనుభవించగలుగుతాడు కాబట్టి దేవతల వయస్సు ఎప్పుడు చూసినా ముప్పై ముప్పై దాటదు అవేష్ఠలో ఉంటాం తర్వాత అక్కడ వీళ్ళు అవజిస్తూ ఉంటాం ఒక బంగారు కలశంలో అమృతం ఉంటుంది ఇది చెప్పడానికి వినడానికి కూడా కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది ఎందుకంటే బంగారు కలశంలో అమృతం అనేటు ఏటో ఏటో గుర్తు సో రకరకాలమని గుర్తు సో ఈ అమృతం చుట్టూ కాపలా ఉంటుంది ఎవడెవడో కాపలా కష్టూ ఉంటారు ఆ మృతాన్ని గంధర్వులు యక్షులు మొదలైన వాళ్ళందరూ కాపలా కష్టూ ఉంటారు పాములు కూడా కాపలా కష్టూ ఉంటారు మంటలు కూడా ఆ అమృతాన్ని ఎవరు కూడా దరిదాపులకు వెళ్ళలేరు కానీ స్వంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అమృతాన్ని పానం చేస్తూ ఉంటారు ఇలా వినేప్పటికీ వీడు ఐసైపోతాడు ఇదంతా మనకు కావాలనుకుంటున్నారు ఆ భోగముల చేత బలముగా ఆకర్షించబడిన మనస్సు కలిగి వీడు వ్యామోహితుడై ఉంటాడు చూడండి నేను మీకు ఒక జీవిత రహస్యాన్ని చెప్తా మీరు ఆనందము కొరకు బాహ్య జగత్తులో వెదుకులాడవద్దు ఎందుకంటే మీకు బాహ్య జగత్తులో ఆనందము లభించదు ఆనందము సౌందర్యం రెండవది ప్రేమ మాధుర్యము సో శాంతి ఇవి బాహ్య జగత్తులో లభించం దేహమునందు లభించం మనస్సులో కూడా లభించం మీరు ఈ మూడింటినీ కూడా వదిలిపెట్టి మనస్సు యొక్క లోతులలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి మీ స్వరూపమునందు నిలిచి ఉండుట మీరు మీరు మీరుగా ఉండుట మీరు మీరై ఉంటారు ఉంగుట ఆ విధంగా మీరు ఆత్మనిష్ఠులే ఉన్నప్పుడే మీకు ఇవన్నీ కూడా అనుభవానికి వస్తాయి తప్ప వీటి కొరకు మీరు వాహ్య జగత్తులో వెదుకులాడుత పెద్ద వ్యామోహం అని అది ఆ వ్యామోహము ఎంత పెద్దదంటే దా అందరూ దానిలో పడి కొట్టుకుతూ ఉంటారు లౌకికులు కర్మపరాయణులు కర్మఠులు ఉపాసకులు వీళ్ళందరూ కూడా ఉపాసన కూడా ద్వైత భావంతో చేసే ఉపాసన గలవాళ్ళు కూడా ఈ వ్యామోహంలో పడిపోతూ ఉంటారు ఏదో ఉపాసన గురించి ఏవేవో మాట్లాడుతూ ఉంటారు అయ్యో మనం పెద్ద స్థానంలో ఉన్నాం మనకేసి ఇంతమంది వంద మంది రెండు మంది మన కేసులు చూస్తూ వింటున్నారు వాళ్ళకి ఒక చక్కని సందేశాన్ని అందివ్వాల్సి ఉంటుంది ఉపయోగపడే మాట చెప్పాలి అనే సెన్సిటివిటీ అంటారు అదే సెన్సిటివిటీ ఆ సంవేదనశీలము అంటే ఇతరుల యొక్క మంచిని మనం అందజేయాలి వారికి ఇతరులకు మంచిని అందజేయాలి తప్ప ఇతరులను ఒక ట్రిప్ అంటారు ట్రిప్ వాడికి పని పెట్టడం వాడికి భ్రమను కల్పించటం దాంట్లో పడి వాడు పోతూ ఉంటాడు సంసారంలో ఆ రకంగా చెయ్యరాదు మనం అనేటువంటి సెన్సిటివిటీ కూడా లేకుండా ఏవేవో కథలు కాకరకాయలు కాకమ్మ కథలు అని అలాంటి అనుకుంటారా అవన్నీ చెప్పి జనులను వాళ్ళకి లేనిపోని ఆశల్ని కల్పిస్తూ వాళ్ళని సంసారంలోకి నెట్టివేస్తూ మనకి ఎంతోమంది కనపడతారు అలా చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అది ధర్మానికి పట్టినటువంటి చీడ ధర్మం అనేది ఎలా ఉండాలంటే మనిషిని ఉన్నత స్థితికి తీసుకువెళ్లేదుగా ఉండాలి కానీ భోగాలసులుగా తయారు చేసేదిగా ఉండరాదు ధర్మం అలా ఉంటుంది లోకంలో వ్యామోహం కాబట్టి ఆ విధముగా విమూఢ నాలుగు కృష్ణ ఏమిటి ఆ జీవతత్వాన్నే తెలుసుకోలేకపోతారు జీవుని యొక్క తత్వం కూడా తెలుసుకోలేకపోతారు సరే జీవుని యొక్క మూల స్వరూపము పరమాత్మయే అనే మాటని కాదు అలా దూరం అసలు జీవతత్వాన్నే తెలుసుకోవటంలో వాళ్ళు భ్రమను చెందుతారు అయితే పశ్యంతి జ్ఞానచక్షుష అది అదంతా మిగిలి ఉన్నది ఆ కొంచెం మొక్క మిగిలి ఉన్నది ఆ శ్లోకంలో జ్ఞాననేత్రము గలవ అంటే జ్ఞానముతో దర్శిస్తూ ఉంటారు జ్ఞానమనేది ఒక కన్ను మనకి గొప్ప సూక్ష్మమైన విషయములను చూపగలిగేది జ్ఞానమే ఈ కళ్ళు ఎంత చూపిస్తాయండి ఈ కళ్ళతోటి మీరు ఏం చూడగలుగుతారు ఈ కళ్ళతోటి జ్ఞానం అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు చంద్రుడికే చూశారనుకోండి మత్స కనపడుతుంది చంద్రుల్లో మత్స అని కనపడుతుంది దాని మీద కవులు చక్కటి అందమైన రచనలు కూడా చేస్తారు అదంతా బాగుంటుంది ప్రసానికి దానికి బాగుంటుంది ఆ మత్స కుందేలును పోలి ఉంటుంది కుందేలు ఇలా కూర్చున్నట్టుగా ఉంటుంది మత్స అంతే అంతేతనే చంద్రుడికి శిశాంక అంటే శశ అంటే కుందేలు అంక గుర్తుగా గలవాడు అంతేకాకుండా శిషహాస్యాస్తి అనే అర్థంలో శశి అని కూడా చంద్రుడికే పేరు సో కానీ ఇది మామూలుగా మీరు కంటితో చూసినప్పుడు పరిస్థితి అది మీరేం చేస్తారంటే టెలిస్కోప్ ఒకటి సంపాదించండి దొరుకుతాయి టెలిస్కోప్ కొనుక్కోచ్చు అమెజాన్ డాట్ ఇన్కి వెళితే దొరకచ్చు బహుశా టెలిస్కోప్ ఒకటి సంపాదించండి మంచి టెలిస్కోప్ ఒకటి సంపాదించి మంచి ఆకాశము మేఘావృతము కాని సమయంలో క్లీన్గా ఆకాశం ఉన్న సమయంలో మేడ మీదకి అటుకెళ్ళిపోయి ఆ మేడ మీద ఆ టెలిస్కోప్ ఆకాశం వైపు దాన్ని తిప్పి అడ్జస్ట్ చేసి చూస్తే ముందు చంద్రుణ్ణి చూడండి ఆ మత్స్య స్థానంలో కొండలు కనపడతాయి ఆ కొండలు దూరం నుంచి మనకి మత్సలా కనపడుతున్నాయి అన్నమాట చంద్రుడి మీద పర్వతాలు ఉంటాయి ఆ పర్వతాలు కనపడతాయి అలాగే ఆ టెలిస్కోప్ని చూశారా టెలిస్కోప్ ఏం చేసింది మీకు అంతకుముందు కనబడని దానిని మీకు కనబడేట్లా చేసింది అదేవిధంగా ఈ జ్ఞానము శాస్త్రము బోధించే విషయములను జాగ్రత్తగా మీరు తెలుసుకున్నప్పుడు ఆ జ్ఞానం అనే నేత్రము నిర్మాణం అవుతుంది మీ లోపల అప్పుడు మీకు మామూలుగా కంటికి కనబడని విషయములు కూడా తెలుస్తాయి కనబడతాయంటే తెలుస్తాయి పశ్చింతి జ్ఞాన చక్షుష జ్ఞానమే కన్నుక గలవారు చూస్తూ ఉంటారు పశ్చింతి చూస్తూ ఉంటారు కాబట్టి దేహ కంటితో కనపడేది దేహము మనిషి దేహం కనపడుతూ ఉంటుంది కంటితో కానీ దేహము లోపల మనస్సు మనస్సు కూడా తెలుస్తూ ఉంటుంది మనస్సు అనేది ఒకటి ఉన్నది అని తెలుస్తూ ఉంటుంది మనకి మనస్సు ఉంది అని మనకు తెలుస్తూ ఉంటుంది అలాగే ఇతరులు ఏమి కూడా మనస్సు గలదు అని తెలుస్తూ ఉంటుంది వాళ్ళ యొక్క ప్రవర్తనని బట్టి విడికి మనస్సు ఉన్నది అని వాడు దుఃఖిస్తున్నాడు అనుకోండి మనస్సు ఉండబట్టే కదా దుఃఖిస్తున్నాడు మనస్సు లేకపోతే దుఃఖిస్తాడు కాబట్టి మామూలు మనస్సు కాదు వ్యామోహితమైన మనస్థై ఉండాలి కూడా పైగా దుఃఖిస్తున్నాడంటే నాను సోచంతి పండిత పండితులు జ్ఞానముగల వారు కానీ వీడు కూర్చొని భోగభోగం దుఃఖిస్తున్నాడు అంటే సరే మంచిది వీడికి మనస్సుంది ఆ మనస్సు నుండా వ్యామోహము భ్రమ కూడా భ్రమలు చాలా దిట్టంగా ఉన్నాయి అని మనం తెలుస్తూ ఉంటుంది చూడండి కాబట్టి ఈ రెండు కంటితోటి చూసి మనం తెలుసుకోవచ్చు ఇంతమటుకు కానీ ఈ దేహము మనస్సు లోపల ఒక జీవ చైతన్యము గలదు అనేది ఈ కంటితో చూస్తే తెలిసేది కాదు దానికి చాలా లోకైన వివేక జ్ఞానము ఉండాలి ఆ వివేక జ్ఞానం ఎలా ఉంటుందో నేను చెప్పాను అయినా చెప్తాను మీకు మీరే మీరు ఇవ ఈ చేతికేసి నేను చూస్తున్నాను ఈ చెయ్యి తిరిగి నన్ను చూపుతాం లేదు చేయ చూడలేదు చేతిని చూస్తున్నాను ఐమ్ లుకింగ్ అట్ ది హ్యాండ్ ఎలా ది హ్యాండ్ కెనాట్ లుక్ అట్ మీ ఎంత తేడా ఉందో చూడండి నేను హ్యాండ్ ఒకటే అయితే నేను చేతికేసి చూసినప్పుడు చేయి తిరిగి నా చేసి చూడాల్సి ఉంటుంది చూడటం లేదు చూడడం దానికి చూడడం నాకు చేతనం నేను చూస్తున్నాను చేతికేసి కాబట్టి అలాగే దేహం ఈ దేహం చేసి చూస్తాను ఈ మధ్యకాలంలో ఈ హార్ట్ కార్డియోగ్రాము కార్దోగ్రాము కాదు యాంజియోగ్రామ్ ఈ యాంజియోగ్రాముని వీడికి చేస్తారు లోపల స్టేషయాలు చేస్తారు తమ్ములు ఏదో ఒక నెల ద్వారా బెలూన్ కెమెరా లోపలికి పంపించి అది వీడికి అక్కడ చిన్న తెర మీద ఇల్ మీ హార్ట్ చూసుకో అని విడికి చూపిస్తారు విడి చూస్తూ ఉంటారు అది కోరుకో అది నా హార్ టే అని చూపిస్తారు ఎరుజురా మీరు ఎప్పుడైనా రియల్ టైంలో చూడొచ్చు అంటే అది లోకలనస్టిఫి అయితే అది వాళ్ళు వాడు పరిశీ ఆ డాక్టర్ గారు పరిశీలించే టైంలోనే మీరు పరిశీలించారు వాళ్ళు మీకేం తెలియదు ఆయనకి తెలుస్తుంది వాళ్ళు మొత్తం మీద అది కూడా కొట్టుకుంటుంది హార్తని ఒకవేళ రియల్ టైంలో చూడడం కుదరలేదు అనుకోండి ఏదో ఎనస్టిషియా జనరల్ ఎనస్టిషియాలో చేశారనుకోండి అలో ఎలా చేస్తారో ఒకవేళ అలా చేశారనుకోండి అప్పుడు దాన్ని వీడియో తీసి చూపిస్తారు వీడియో ఇచ్చేస్తారు మీకు అప్పుడు మీరు ఇంటికి పట్టుకెళ్ళిపోయి భార్యని పిల్లలని కోడళ్ళని మన వాళ్ళని అందరినీ చుట్టు పెట్టుకుని ఆ హార్ట్ని అలా అలా కొట్టుకుంటుంటే చూడవచ్చు యూ కెన్ సి ది హార్ట్ బట్ ది పాయింట్ ఈజ్ యూ కెన్ సి ది హార్ట్ ది హార్ట్ కెలాట్ సి యూ యూ షుడ్ నో దాట్ హార్ట్ కెనా సియూ హార్ట్ ఈజ్ జడం అది చేతనంలా కనపడుతుండే తప్ప అది దాంట్లో చేతనం యొక్క మహిమ కలదు కానీ అది స్వతహాగా అది చేతుల చేతనము కాదు జడము హార్ట్కి హార్ట్ మజిల్ అని అంటే ఈ ఇక్కడ కండరాలు ఉన్నాయి చూసారా అలాగే హార్ట్ కూడా మంచి సూక్ష్మమైన కండరం ఉంటుంది దానికి అలా ఎక్స్పాండ్ అయ్యే శక్తి ఉంటుంది ఆ హార్ట్ మజిల్కి అది ఎక్స్పాండ్ అవ్వడం సరిగ్గా ఎక్స్పాండ్ అవ్వట్లేదు అనుకోండి ఇప్పుడు ఈ హార్ట్ రక్త ప్రసారానికి తేడా తర్వాత ఆ మజిల్కి మళ్ళీ రక్త ప్రసారము ఉండాలి దానికి రక్తం ఉండకపోతే అది అలా అది కాబట్టి దానికి మళ్ళీ రక్తనాళాలు అవి ఉంటాయి ఆ మజిల్లోకి ఆ రక్తం దాంట్లోకి వెళ్తుందా లేదా అది కూడా అది ఇంకొక సమస్య ఈ రకంగా ఇదంతా మీరు చూడచ్చు కానీ అది ఏది మిమ్మల్ని చూడలేదు కాబట్టి దేహము మనస్సు మూలంలో ఆ చూచే చూడడం అంటే తెలియడం ఉండవే కంటితో చూడడం కాదు ఆ దర్శన శక్తి అంటే విజ్ఞాన శక్తి అంటారు ద పవర్ ఆఫ్ కాన్షియస్నెస్ అది ఉన్నది పవర్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇప్పుడు జ్ఞాన చక్షుష ఆ వివేక జ్ఞానము గలవారు ఆ జీవ చైతన్యము యొక్క స్వరూపాన్ని చూస్తారు వాళ్ళు చూస్తారంటే కంటితో చూస్తారనే అభిప్రాయం కాదు వారికి తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు మనిషి ఉంటాడు సరే వీడి దేహము ఈ విధముగా ఉన్నది వీడి మనస్సు కానీ ఈ దేహము మనస్సు వెనుక ఒక జీవ చైతన్యము గల ఆ జీవ చైతన్యమే సాక్షాత్ పరమాత్మ యొక్క అంశ మమైవాంశో జీవలోకే ఆ శ్లోకం మనం చాలా విస్తారంగా చూసి ఉన్నాము కాబట్టి ఆ విధంగా ప్రతి మనిషి కూడా ఆ పరమాత్మతోటి కనెక్ట్ అయి ఉన్నాడు దానిని ఆ వివేక జ్ఞానము చూస్తారు సంసారంలో చూస్తారు దేహాన్ని చూస్తారు మనస్సును చూస్తారు దేహాన్ని చూసి వీడు అందంగా ఉన్నాడు ఆమె అందంగా ఉన్నది లేకపోతే అన్నం ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు ఇలాంటివన్నీ అనుకుంటా మనస్సును చూసి వాడు దుష్టుడు వాతి పిన్నాత్ముడు మంచివాడు చెడ్డవాడు అని మనస్సును బట్టి అనుకుంటాడు ఇంతటితో సరి అంతే తప్ప ఈ దేహం యొక్క అందము అందము లేకుండా వీటి వెనుక మనస్సులోని మంచి చెడుల వెనుక ఒక జీవ చైతన్యము గలదు అని జనులు చూస్తారా చూడాలి అది జ్ఞాననేత్రము గలవారు మాత్రమే ఆ విషయాన్ని దర్శిస్తారు అది మనం మాట్లాడుతూ ఉన్నాం పశ్చిమి జ్ఞాన చక్షుష శంకరుడు ఏతు పునః ప్రమాణజనిత జ్ఞాన చక్షుష ఈ వ్యామోహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భిన్నంగా టూ టూ అంటే అన్యాద ఇప్పుడు కూడా ఎవడైనా భోగముల వెంట పడుతున్నాడంటే అది మంచిది కాదండి అది అంత తెలివైన పద్ధతి కాదు మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు అక్కడ టేబుల్ మీద ఒక పెద్ద లడ్డూలు బుట్ట నిండా లడ్డూలు పెట్టారనుకోండి పెడితే అది కూడా నాకు కావాలని పరిగెత్తుకుని వెళ్ళి దాని మీద ఎవరు పడతాడు పిల్లలు పిల్లలు చిన్న వయస్సు తప్ప మనలాంటి పెద్దలు ఆ లడ్డూల బుట్ట మీద పడతామో వెళ్ళి పడదు ఒకవేళ మనల్ని కూడా పిల్లలకి తోడుగా వెళ్ళి రెండు రన్ని తీసేసుకుని ఒకటి జేబులో పెట్టేసుకుని ఒకటి తినేస్తూ ఉన్నాం అనుకోండి మన పరిస్థితి ఏమవుతుంది ఆరోగ్యం ఏమవుతుంది ఆరోగ్యం మనిషి ఎక్కడ ఉంటాడు ఆరోగ్యం కొండ ఎక్కువ ఇప్పుడు దాన్ని కొండ మించి తీసుకురావాలి కిందకి ఆయన చాలా కష్టపడాల్సింది కాబట్టి ఈ విధంగా భోగముల వెంట పనుగులు తీసి వాడు ఎవడైనా ఇహలోక భోగాలు కావచ్చు పరలోక భోగాలు కావచ్చు భోగములనంత పరుగులు తీసుకున్నాడు అంటే ఇంకా మీకు వేరే ఇంకా మిగతా డిస్కషన్స్ మిగతా చర్చలు ఇంకవన్నీ అనవసరం వీడు వ్యామోహితుడు వీడు డెల్ యూ డెట్ పర్సన్ వాడు సంసార వ్యామోహంలో పడిపోతుంది మనకి అని మీరు వెంటనే నిర్ధారణ చేసుకోవచ్చు వాడు వేషాలలో ఎలా వేసినా వెంటనే నిర్ధారణ అయిపోతుంది వీడు వ్యామోహితుడు అది మనం పైన చూసినాం సో విమూఢ కానీ జ్ఞానచక్షుష పైన చెప్పినటువంటి ఈ భ్రమలో జీవించేవారి కంటే భిన్నముగా ఎవరైతే జ్ఞానచక్షుష అనబడేవాళ్ళు ఉన్నారో అంటే జ్ఞానం అనే కన్ను గలవారు జ్ఞాననేత్రము తెరుచుకున్నవారు ఇప్పుడు మనకి మీకు కథల్లో శివుడు మూడవ కన్ను అంటారు అదిదే మరి ఇంకా శివుడు నువ్వేదా బాబు శివుడు తత్వమస్తే నువ్వే నీ హృదయంలోనే ఉన్నాడు శివుడు నీ హృదయంలో లేని శివుడు బయట ఎక్కడైనా ఉంటాడండి నీ హృదయంలోనే ఉంటాడు శివుడు సో మీరు మీరు ఒకటి చెప్పండి శివుడు గురించి మీరు వినని కథలు వినని పురాణాలు ఉన్నాయా అసలు మీరు శివుడు గురించి ఎన్ని కథలు ఉన్నాయో అన్నీ వినేశాడు తర్వాత శివుడు గురించి మీరు ఎప్పటి నుంచి మీరు ఒకటో తరగతి పలకా పలకం పట్టుకున్న రోజుల నుంచి శివుడు మూడో కన్ను గురించి వింటున్నారు కదా నేను మనలో జనరల్ నాలెడ్జ్ ప్రశ్న అడుగుతాను చెప్పండి శివుడు మూడో కన్ను తెలిస్తే ఏమవుతుంది ఎవరు కామ కామ మన కామ కాముడు భస్మమయ్యాడు అది తప్ప ఇంకెప్పుడైనా ఎక్కడైనా శివుడు మూడో కన్ను తెరిచేడు ఫలాది భస్మమైందని ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా కథ లేదు ఒక్కటే కథ ఏమిటది శివుడు మూడో కన్ను తెరవడం కామహ భస్మం అయిపోవడం కానీ మీకేమర్థమైంది ఏమనర్థమైందా లేకపోతే అలాగే నడుచుకోండి జీవుడే శివుడు జ్ఞానం అనే కన్ను తెరిస్తే శివుడు జ్ఞానమనే కన్ను మూసుకుపోతుంటే జీవుడు వడ్ల వింజయే బియ్యపు గింజ బియ్యపు గింజయే వడ్ల వింజ అయితే జ్ఞానం అనే కన్ను తెరవగానే కామహ అంటే ఏమిటి కామహ సెక్స్ అని కాదు కామహ అంటే కామహ అంటే కోరికలు కోరిక అంటే ఏమిటండి కోరిక అనేది ఎలా ఉంటుంది నా దగ్గర ఏమీ లేదు అంతా ఎక్కడో ఉంది అది నాకు కావాలి అదే కదా కోరిక ఇది కామ అంటే తన దగ్గర ఏమీ లేదనేటువంటి వ్యామోహం ముందు ఉండాలి అప్పుడే కోరిక పుడుతుంది లేకపోతే కోరికందుకు దేనికి కోరిక సో ఒక తపస్సు చేశాడు తపస్సు చేస్తే ఇంద్రుడు కనపడ్డాడు ఇంద్రుడు కనపడి నీకేం కావాలో కోరుకోనన్నాడు నేను నీ గురించి తపస్సు చేయలేదయ్యా ఇది ఎక్కడ ప్రారంభం నేను నీ గురించి తపస్సు చేయకుండా నేను వచ్చి నా ముందు ప్రత్యక్షమయ్యావు పైగా ఏదో కోరుకోమంటావు అసలు నాకు ఏ కోరికలు లేవు నేను శివుడి గురించి తపస్సు చేసుకుంటూ ఉంటే నువ్వెందుకు వచ్చావు నా కోసం అని కోప్పపడ్డా ఇంద్రుడు సిగ్గుపడ్డాడు గురుగుతది నేను వచ్చి కేవలకాధిపతిని ప్రత్యక్షమై కోరికలు తీరుస్తానంటే నీ కోసం నేను తపస్సు చేయలేదు అంటున్నాడేమిటి వీడని కోపం సిగ్గుపట్టి మాయొప్పాడు వీటి సంగతి ఏమిటో చూద్దామని ఇంద్రుడే శివుడు వేషం వేసుకుని మళ్ళీ వచ్చాడు వచ్చి ఆ భర్త నేను శివుణ్ణి వచ్చాను నీ కోరిక ఏమిటో తీర్చుతాను చెప్పు అన్నాడు అంటే నాకే కోరికలు లేవని నీకు తెలియదయా నీవే నా కోరిక ఇంకా వేరే నాకు లేనే లేదు అనేదో ఇలాంటిది ఏదో చెప్పాడు ఆ కథ నాకు సరిగ్గా గుర్తు లేదు గురి మాత్రమే గుర్తుంది మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి కథ ఆ ఋషి పేరు ఉపమనుహో సో కాబట్టి సో ఈ రకంగా జీవుడే శివుడు శివుడే జీవుడు శివుడు కర్ణు చెరుచుట అంటే జ్ఞానము ప్రకాశించుట జ్ఞానం ప్రకాశిస్తూనే కామనలన్నీ కూడా మఠాష్ అయిపోతాయి మఠాష్ఠని మాట విన్నారా ఎప్పుడన్నా మఠాష్టంటే కాబట్టి మూడిదైపోతాయని అర్థమా అంతే సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ భస్మం ఎందుకంటే ఎలా అయిపోతాయండి భస్మం అంటే కామాలన్నీ కోరికలన్నీ నువ్వు పోగొట్టి పొలం అగ్గి పొలం చేశా అలా కాదు నాలో వెలిసి లోటు కలదు నాకు ఇది కావాలి అది కావాలి అనేటువంటి ఆ జ్ఞానం వెంటనే పారిపోతుంది దూరంగా అడిగి తన వెందరి పూర్ణత్వం అనుభవానికి వస్తుంది అసలు జ్ఞానం చెప్తే సహా జ్ఞాననేత్రం అంటారు కాబట్టి ఆ జ్ఞాననేత్రం ఎక్కడి నుంచి వచ్చింది ప్రమాణజనిత జ్ఞానచక్షుష శాస్త్ర ప్రమాణం భగవద్గీతయే ప్రమాణము భగవద్గీతను మీరు అధ్యయనం చేస్తే మీకు ఆ జ్ఞాననేత్రము తెలుసుకుంది ప్రమాణజనిత జ్ఞానచక్షుష భగవద్గీత అధ్యయనం అంటే అలా ఉంటుంది కానీ పారాయణ చేయడం కాదు భగవద్గీతను పారాయణ చేస్తే ఉంది ఏమీ లేదు పారాయణ చేయడం వల్ల ఏమీ ఉపయోగం లేదు ఇంకేలాగా యాంత్రికంగా మెకానికల్గా అలా పారాయణలు చేసుకుంటూ పోతుంటే ఏదో ఉరుగుతుంది అనుకోవడం కొనపడు ఎవడో ఒకటి చెప్పాలి పిల్లి మెడలో ఎవడో ఒకటి గంట కట్టాలి ఈ దీనివల్ల లాభం లేదు అని ఎవడూ చెప్పడు ఎవడో ఒకటి చెప్పాలి నేను చెప్తున్నా మీరు వినండి ఊరికే యాంత్రికంగా అలా పారాయణలు చేసుకుంటూ పోతే ఏమీ దానిలో ఉరిగిమీ ఉండదు మీకు ఒక్కటే మాట మీరెవరైనా మీ ఇంటికి వచ్చారనుకోండి వచ్చిన వాళ్ళని సరే వీడు వీడు పొద్దున్నే వీడు వచ్చేది ఏమిట్రా అది మనస్సులో అనుకొని పైకి మాట పడసీ అయ్యా దయచేయండి కూర్చుని కాఫీ తాగుతారా అంటే ఆ పర్వాలేదు తాగుతా అంటే ఆయన అంటే మీరు మోహచ్చే కాఫీ అయ్యింది మళ్ళీ పొయ్యి వెలిగించాలని మళ్ళీ పొయ్యి వెలిగించి మీరు కాఫీ తయారు చేసి ఆయనకి ఇచ్చారనుకోండి ఆయన తాగేసి ఏదో వెళ్ళిపోతారు మీ మనస్సుకి సంతోషం కలుగుతుందా కాదు ఎందుకని మీ మీరు కాఫీ అయితే రమ్మన్నారే తప్ప ఆ ఫీలింగ్ మీలో లేదు కాఫీ ఇచ్చారే తప్ప మీరు ఇటు మనం కాఫీ ఇచ్చి సంతోషపెట్టాలి అనే ఫీలింగ్ మీలో లేదు కాబట్టి రమ్మండమూ తప్పలేదు కాఫీ కాచి ఇవ్వడము తప్పలేదు కానీ మీకు మాత్రం అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఒక సంతోష భావన కలగలేదు ఎప్పుడు కూడా ఫీలింగ్ లేకుండా ఆ భావన ఆ హృదయంలో ఆ భావన ఆ ప్రేమ లేకుండా చేసే పని అలాగే ఉంటుంది దాంట్లో రసం ఉండదు ఇప్పుడు చెరుకు గడు అనుకోండి ఎంజిపోయి వడలిపోయిన చెరుకు గడను తీకే ఊరికే నవ్వితే ఏముంటుంది ఏముండదు రసం ఉండదు ఆ రకంగా మీకు భావన లేని పని ఏది చేసినా మీకు ఆ రసానుభవము కలుగదు కాబట్టి భావన ఉండాలి ఊరికే రోజు పదిసార్లు దేవుడు దేవుడు దేవుడు దేవుడు అని అవలం చేస్తే ఏమైనది ఆ దైవత్వ భావన మీ హృదయంలో కలిగినదా గాడ్లీనెస్ అంటారు ఉనికి గాడ్ గాడ్ గాడ్ గాడ్ అని పారాయణలు లేకపోతే భజనలు చేస్తే ఏమైంది మీ హృదయంలో గాడ్లీనెస్ అనుభవానికి వస్తుందా గాడ్లీనెస్ అంటే ఎలా ఉంటుంది తన తనవాడు పరాయి వాడు అనే భేదాలు ఉండవు అందరూ ఎక్కడ ప్రేమవుతుంది చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఒక మొక్కని తుంపాలని ఒక పువ్వుని నలపాలని అనిపించదు దేన్ని చూసినా చాలా సెన్సిటివ్గా ఉంటారు ఎంత సెన్సిటివ్గా ఉంటారంటే తలుపు వేసేప్పుడు మెల్లగా తలుపు వేస్తారు తలుపు గట్టిగా వేస్తే అది చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందేమో అని మెల్లగా తలుపు వేస్తారు అంత సెన్సిటివ్గా ఉంటారు ఆ సెన్సిటివిటీ తర్వాత ఇతరుల ఏడల ప్రేమ మనం ఇతరులకి ఉపకరించాలే తప్ప మన వల్ల ఎవరికి అపకారము కలుగా మనం ఏదైనా సేవ చేయ చేయగలగాలి ఆ పరమేశ్వర స్వరూపాన్ని హృదయంలో భావన చేసుకోవాలి అని ఇలా ఉంటుంది దిస్ ఈజ్ కాల్డ్ గడ్లీనెస్ అదేమీ లేకుండా కేవలము దేవుడు దేవుడు దేవుడు దేవుడు అని ఉంటే పుష్టి పట్టి చేస్తే అది దైవత్వం దేవుడు వచ్చేస్తాడా కాబట్టి హృదయంలో భావన లేకుండా కూడిచే పారాయణ చేసినా కూడా పెద్ద ఉపయోగమేమీ ఉండదు కనుక ప్రమాణజనిత జ్ఞానచక్షుషీత ప్రమాణం అది మనకి ఆత్మస్వరూపాన్ని బోధించేటువంటి ఒక ద్వీపము వంటి ప్రమాణము అంటే దీపము దీపం పెట్టారనుకోండి దానివల్ల ఉపకారం ఏమిటి ఆ దీపం వెలుగులో మీకు అన్నీ స్పష్టంగా కనబడుతూ ఉంటాయి అది దీపం వెలుగు అంటే అలా ఉంటుంది దీపం వెలుగులో అన్నీ స్పష్టంగా కనబడతాయి అది ప్రమాణము అంట దీపము ప్రమాణము అన్నిటినీ స్పష్టంగా చూపుతలో ఏది ప్రమాణము దీపం అలాగే మానవ జీవితాన్ని అంత స్పష్టంగా అన్ని అంశములు స్పష్టంగా మనకి తెలుస్తూ ఉంటాయి ఎప్పుడూ ప్రమాణం ఉండాలి ఏమిటా ప్రమాణము భగవద్గీత కాబట్టి అటువంటి భగవద్గీత అనే ప్రమాణము వలన పుట్టినటువంటి జ్ఞానము అంటే గీతను చదివి ప్రేమతో చదవాలి ప్రేమ ఉండాలి కాబట్టి ప్రేమతో ఆ గీతను చదివి దాంట్లో చెప్పిన విషయాన్ని ఆకలనము చేసి ఆకలనము చేయుటంటే అంతా పరిశీలించుట లోతుగా పరిశీలించుట పరిశీలించి దాన్ని మనకి తెలుగులో ఆకలింపు చేసుకుని అంటూ ఉంటాం అనే తెలుగు మాట బహుశా ఆకలనము అనే సంస్కృత పదం నుంచి వచ్చి ఉండవచ్చు అలా ఉంది దగ్గరగా ఉన్నది సో ఆకలింపు చేసుకుని దాన్ని పరిశీలించి చూసుకుని దాన్ని జీవితంలో అనుభవానికి ప్రాక్టీస్లో మనం దాన్ని చూడాలి అలా చేసినట్లయితే మనకి ఆ జ్ఞానం మన స్వంతమవుతుంది ఆ విధంగా ఆత్మజ్ఞానాన్ని స్వంతం చేసుకున్న మహాత్ములు ప్రమాణజనిత జ్ఞానచక్షుష వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు కే ఏనం పశ్యంతి వాళ్ళు ఈ జీవతత్వాన్ని స్పష్టంగా చూస్తూ వాళ్ళకి అనుభవం తెలుస్తూ వాళ్ళెవరు వాళ్ళు జ్ఞానచక్షుష వివిక్తదృష్టయ ఇ సో శంకరులు స్పష్టంగా వివేకానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఉంటారు సో జ్ఞాననేత్రము గలవారు ఆ వివేకదృష్టి గలవారు వివేక వివిక్త శబ్దానికి వివేకముతో కూడిన అనే అర్థం ఎలాగా ఉన్నది వివిక్షిస్త వివిక్త సో వివేకముతో కూడిన అంటే దేహము మనస్సు ఆత్మ అది వివేకం ఇది వివేకం ఆ వివేకముతో కూడిన దృష్టి గలవు తర్వాత వివిత్త శబ్దానికి స్వచ్ఛమైన పవిత్రమైన అనే అర్థం ఉన్నది వివిక్త దేశ సేవిత్వం అని వినుట స్వచ్ఛమైన దృష్టి గలవ చూపు స్వచ్ఛమైన చూపు గలవ ఇంత స్వచ్ఛమైన చూపు అంటే ఏమిటి సో మీరు ఎదరవాళ్ళని చూసేప్పుడు ప్రేమతో చూశారనుకోండి దాన్ని స్వచ్ఛమైన చూపు అంటారు అంటే చూపు వెనకాల భావన ఉంటుంది ఆ భావన పవిత్రముగా ఉంటుంది అందరినీ ప్రేమతో చూపుత ఎవరెడలా ద్వేషభావన లేకుండా అటువంటి చూపు అటువంటి భావన కలవ అంటే జ్ఞానం భావన దానిని కలవని ఏమంటారు వివిత్త దృష్ట లేదా వివేకం దేహము మనస్సు ఆత్మ అనే వివేక ఆత్మ అంటే అదే నేను ఆత్మా అనగానే మనకి తెలియంది తర్వాత ఇక్కడ తెలుస్తుంది అని అనుకోకూడదు దేహము అన్నాను తెలిసిందా మీద తెలిసిందే తెలియదు తెలిసిందే మనస్సు తెలిసిందా తెలిసింది సరిగ్గా అలాగే ఆత్మ అంటే తెలియాలి యూ షుడ్ బి ఏబుల్ టు సీ దట్ వే దేహము అంటే పోస్ట్ పోన్ చేయ తర్వాత తెలుస్తుందిలే అంటారా మనస్సు ఆ తర్వాత ఎప్పుడో తెలుస్తుంది అంటారా అంటూ ఆత్మ అనే ఓహో ఆత్మ సరే తర్వాత అలా వాయిదా వేసేయడం కాదు ఆత్మంటేవిడో తెలుస్తున్నానండి ఇంతే నేను చేతికేసి చూస్తున్నాను చేయి నన్ను చూచుటలేదు అదే ఆత్మ ఆ సాక్షి మనస్సుని నేను చూస్తున్నా తప్ప మనస్సు నన్ను చూడలేదు అది అది ఆత్మ కాబట్టి ఇప్పుడు చెప్పండి ఆత్మంటే ఎప్పుడో తర్వాత సంగత ఇప్పటి సంగత ఇప్పటి సంగత ఆ విధంగా దేహము మనస్సు ఆత్మ అనే వివేక దృష్టి అలవాటు వారు ఎవరుకుంటారంటే దేహం పడిపోయినా ఈ మనస్సుని మోసుకుని ఆత్మచైతన్యం పోయినది అని అలా స్పష్టంగా ఓకే శ్లోకం అనేసిద్దాము ఉత్క్రామంతము స్థితం వాపీ గున్వితం విమూఢానానుపశ్యంతీ పశ్యి జ్ఞానచక్షుషాయంతో పశ్యంత్యాత్మవస్థితం యతంతో్యకరుతాత్మాన నయనం పశ్యంత్యచేత సహ అలతారిక కే చూడండి వ్యామోహము గలవారు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేదు వాళ్ళు సంసారంలో పడిపోతూ ఉంటారు జ్ఞాననేత్రము తెలుసుకున్నవారు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటూ ఉంటారు అటు వ్యామోహము కాదు ఇటు జ్ఞానము కాదు ఈ మధ్యలో ఉన్నారు కొందరు వాళ్ళు ఎవరు ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే సాధన చేయవారు సాధకులు మధ్యలో ఉన్నారు వాళ్ళు ఎంతమంది ఉంటారో ఎవరో కొద్దిమంది ఉంటారు జ్ఞాన జ్ఞానం జ్ఞానులు వేళ్ల మీద లెక్క పెట్టదగ మంది ఉంటారు అజ్ఞానులు సంసార వ్యామోహంలో పడిపోయేవాళ్ళు కోట్లాది మంది ఉంటారు జ్ఞానులు ఎవరో కొద్దిమంది వేళ్ల మీద లెక్కబెట్టేవాళ్ళు ఉంటారు అటు కోట్లు కాదు ఇటు ఒకటి రెండు మూడు నాలుగు కూడా కాదు కొంతమంది సాధకులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు సాధన చేస్తూ ఉంటారు కే చిత్తు అది వాళ్ళ గురించి శ్లోకం సాధకులు వాళ్ళు ఏం చేస్తారంటే యోగినహ యోగిన అంటే యోగము యోగము అంటే సాధన ఆ పరమేశ్వరుని తోటి మనం కలుసుకోవాలి పరమేశ్వరుడు ఐక్యము చెందాలి అని ఎవళ్ళైతే సాధన చేస్తారో వాళ్ళని యోగులు అంటారు ఆ యోగ శబ్దానికి అర్థం గీతలో అదే అర్థం అయితే లోకంలో యోగము అంటే ఆసనాలు వేసేవాళ్ళు ఈ యోగ యోగం అంటే ఆసనములు ఆసనములు ఇంకొంచెం ముందుకు వెళ్తే ప్రాణాయామము అక్కడితో సరిపెడతారు కానీ హఠయోగము అంటారు ఆసనములు ప్రాణాయామము అక్కడితో సరిపెడతారు సో అవి మంచివి అవి అవసరం అవి లేకపోయా ఆసనములు ప్రాణాయామము లేకపోతే మీకు అనేక కష్టాలు వస్తాయి ఆ కష్టాల నుంచి బయటపడాలంటే చక్కగా ఆసనములు ప్రాణాయామము వేస్తూ ఉండాలి ఉదాహరణకి మెడ మెడ మీకు మెడ గురించి ఎప్పుడు ఆలోచించుకొనే ఆలోచించుకోరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం మీకు ఎప్పుడూ కలగదు పురుషులకి స్త్రీలకైతే మెడలో ఏం పెట్టుకోవాలి కాసుల పేరు పెట్టుకోవాలా లేకపోతే నెక్లెస్ పెట్టుకోవాలా ఇదే ఆలోచన తప్ప మెడలో పెట్టుకునే దాని గురించి ఆలోచనే తప్ప మెడ గురించి ఆలోచన స్త్రీలకే ఉండదు ఎవరు మెడ గురించి ఆలోచించరు అలా ఆలోచించకుండా మెడ గురించి పట్టించుకోకుండా మీరు జీవించేస్తూ ఉంటారు ఏడాది మీద ఏడాది వెళ్ళిపోతూ ఉంటారు అరవయో అరవై ఐదో సంవత్సరాలు అయిపోతాయి అప్పుడు మెడ అంటుంది నువ్వు నన్ను ఇంతకాలం నెగ్లెక్ట్ చేసే ఒకరికి నీ సంగతి నేను చూస్తా కాసుకోవడం వాళ్ళు ఏమిటో ఇక్కడ నొప్పిగా ఉన్నట్టుందే ఎందుకు బాగా నొప్పిగా ఉందని అప్పుడు ప్రారంభం అవుతుంది ఇంకా అక్కడి నుంచి దాని చుట్టూ ఏదో ఏదో తరలించడం దానికి మళ్ళీ మందులు మాకులు తర్వాత ఏమో డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇలా చేతితోటి ఇలా నొక్కి చూడడం మానేస్తారు ఫిజికల్ డయాగ్నాసిస్ట్ మానేస్తారు మెడ నొప్పి మెడ నొప్పిగా ఉందా అల్ట్రాసౌండ్ స్కాన్ అని రాసిపో ఆయన కాగితే మడి ముఖం పారేసి పోవాలి వీడు వెళ్ళి అల్ట్రాసౌండ్ స్కాన్ తీసుకొస్తారు అల్ట్రాసౌండ్లో ఇల్లు ఇల్లు చూసి మంచిది అల్ట్రాసౌండ్తో మెడ లోపల ఉండే కండరాలు అన్నీ తెలుస్తాయి కాబోలు మనకేం తెలీదు డాక్టర్లను తెలుస్తాయి అది బొమ్మలో ఇస్తారు రిపోర్ట్ కూడా ఇస్తారు అది తీసుకొచ్చివగానే చూసి దాంట్లో ఏమీ ఉండదు అల్పండ్ స్కాన్లో చెప్పుకోదగ్గది ఏవీ ఉండదు సో ఈ మసిల్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఎమికల్ కూడా బాగానే ఉన్నాయి ఎక్కడా కూడా ఎవరేషన్ ఏమి ఉన్నట్టు కానీ లేకపోతే మసిల్ డామేజ్ ఏమీ కనపడటలేదు అని ఉంటుంది అని ఒక ఇప్పుడు ఏం నో వాట్ అప్పుడు మళ్ళీ ఎక్స్ రే అది మళ్ళీ మళ్ళీ ఇంకొకటి రాసించేస్తారు ఈ లోపల నొప్పికి ట్యాబ్లెట్లు రాసిస్తారు నొప్పి టాబ్లెట్లు ఏమవుతాయి ఉన్నాయి కదా నొప్పి టాబ్లెట్లు టాబ్లెట్స్ ఉంటా ఉన్నాం సరే మీరు ఎక్స్రేకి వెళ్తారు ఎక్స్రే ఆ బొమ్మ తీసి వాడు మళ్ళీ తీసుకో మళ్ళీ డాక్టర్ గారి దగ్గర ఒకటి సార్ ఎక్స్రే చూసి ఎక్స్రే ఎముకలన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయి ఏమీ తేడా నొప్పి మాత్రం అలాగే ఉంది అంటే మరి మెడని మీరు నెగ్లెక్ట్ చేసినందుకు మిమ్మల్ని అది ముప్ప తిప్పలు పెట్టు ఊరి చెరువులు నీళ్లు తాగిస్తుంది ఆ మెడ అప్పుడు డాక్టర్ గారు ఏమంటారంటే ఇది అల్ట్రాసౌండ్లోనూ ఎక్స్రేలోనూ ఏది బయటపడలేదండి ఎంఆర్ఐ మీరు చేయించండి అనిస్తే మ్యాగ్నెటిక్ రీజనెన్స్ ఇమేజింగ్ చేయించండి ఎంఆర్ఐ చేయించండి అని అది దాంట్లో రెండు సమస్యలు ఉంటాయి ఎంఆర్ఐ అదేమిటంటే మొదటి సమస్య మామూలుగా అల్ట్రాసౌండ్కి ఎక్స్రేకి ఐదు వందలు వెయ్యి రూపాయల లోపు మాట ఎంఆర్ఐకి కి వేలో ఇరవై వేలో కూర్చుకుంటారు అప్పుడే ప్రారంభమైంది తర్వాత ఎంఆర్ఐకి మిమ్మల్ని ఏం చేస్తారంటే ఈ ట్యూబ్ వెల్ ఉంటుంది సరే ఆ ట్యూబ్ వెల్లలోకి తోసేస్తారు మీరు కనుక రెస్ట్రిక్టెడ్ స్పేసిస్ ఫోబియా ఏదైనా ఉన్నట్లయితే లోపల మీకు చాలా భయమోది వస్తుంది ఆ ట్యూబ్ వెల్ లోకి తోసేస్తారు చుట్టూ ఒక ఈ తోరలో ఉంటే చూసారా రోడ్డు పక్కన తోరలు మనతాయి పద్మారావుల్లో తోరలు చూసారా మీరు వచ్చేప్పుడు అలాంటి తోరలో మిమ్మల్ని పట్టుకోబెట్టారు అనుకోండి ఎలా ఉంటుంది అలా చేస్తారు చేసి ఆ మ్యాగ్ అది మ్యాగ్నెట్ అనమాట మ్యాగ్నెట్ అయ్యి ఉంటుంది మ్యాగ్నెట్ ఉంది కదా సో ఆ మ్యాగ్నెట్ లోపల కూర్చోబెట్టి ఇంకా అక్కడి ఈ చెవుల్లో ఆ తోరలో కూర్చోబెట్టి పైలు బాజారు వైస్తే ఎలా ఉంటుంది ఇంకా ఇమేజ్ ఇవాళ ఒక ట్యూబ్లో కూర్చోబెట్టి ఆ ట్యూబ్ మీద చక్కగా బాజ్యాలు భజనలు వాయించారనుకోండి ఎలా ఉంటుంది లోపల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాగా డాక డాక డాక్ డాక్ డాక డాక్ డాక బాజాలు భజీంద్రీలు పెడతాడు అదే ఇమేజ్ తీస్తోంది అన్నమాట అలాంటిది ఏదో ఈవేజ్ మీరు తట్టుకోలేకపోతే ఈ స్విచ్ను ఒక్కడిన స్విచ్ ఒకటి చేతికి ఇస్తాడు అమెరికాలో ఇస్తాడు ఇక్కడ ఇస్తారో ఎవరో కూడా తెలియదు నాకు స్విచ్ ఏం లేదు పడేసి కాదు అని అసలు తెలీదు నాకు సో వాటెవర్ సో ఇది అరగనుకుంటూ ఈ కార్యక్రమం దీనికంటే మెడ రూపీతో బ్రతకడమే మేలు అనిపిస్తుంది అది కాగితం పట్టుకొస్తాడు పట్టుకొస్తే మళ్ళీ అవన్నీ చూసి ఏదో తేడా పెద్ద స్పష్టంగా కనపట్టలేదు మొత్తానికి ఏదో అయ్యి ఉంటుందిలే అది ట్యాబ్లెట్లు రాసిస్తాయి మళ్ళీ డైక్లోహినాక్సోడి ఏముంటుంది రాసిస్తాయి ఈ దీని ఇంట్లో మహాభాగ్యాలు అదేదో ముందే చేయొచ్చు కదా ఈ సమస్యని మీరు పరిష్కరించుకోవాలంటే ఏం చేయాలి ఏం చేయాలో తెలుసిన ఆసనాలు వెయ్యాలి కాబట్టి మెడకే ఆసనాలు కొన్ని ఉంటాయి సర్వాంగ ఆసనము అని ఒకటి ఉంటుంది అలాగే ఇంకెవో ఆసనాలు ఉంటాయి వాటిని నేర్చుకుని మీరు వేస్తే ఈ సంవత్సరంలో అలాగే వెన్నెముక ఇవన్నీ కూడా ఈ అవయవాలు మీరు కొంచెం ఆసనాలు వేసి ఎక్సర్సైజులు చేస్తే అవి ఎలా కంట్రోల్లో ఉంటాయి కానీ లేకపోతే చాలా హానిని కలిగి ఇబ్బందిని పెడతాయి మీకు మీకు అటువంటి ఇబ్బంది కలగకూడదని నా నా భావన అందుకోసం నేను ఇంత ఛేతంగా కథకరిగి చెప్పాను ఇక ఎవరికి అటువంటి ఇబ్బంది కలగకూడదని నా అభిప్రాయం అందుకంటే వేరే నేను కాబట్టి యోగం అంటే ఇది అనుకుంటారు ఇది ఆసనము ప్రాణాయామము అని యోగం అనుకుంటారు అది దా నరేంద్ర మోడీ గారు చంద్ర చెప్పారు సంగీత కచేదికి ముందు ఆ వైలిన్ స్ట్రింగులు బిగించుకుని కింకి అలాగే తబలాని తెలియదు అది ఇది అది అది కాదు కాదు కచేరీ అంటే అది దానికి కచేరీకి ఎంతటి సంబంధమో ఈ ఆసనములు ప్రాణాయామములకు అసలైన యోగానికి అంత సంబంధము అంటే ఈ బిగించులు ఇవన్నీ కూడా ఉంటే ఆరంభం మాత్రమే అసలు ఇంకా ఆరంభం కూడా కాలేదు ఈ ఆసన ప్రాణాయామములు అట్టివి అవి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి ప్రాణాయామం మనస్సు మీద కూడా కొంత ప్రభావం ఉంటుంది కొందరు మనస్సు ఎలా ఉంటుందంటే అది కళ్ళు తాగిన కోతిమలే ఉంటుంది ఆ మనస్సు కొందరు మనస్సు అలా ఉంటుంది దానికి ఒక స్థిరమే ఉండదు అది ఇష్టం అట్టు అట్ల నుంచి కళ్ళుక తాగిన కోతి కోతినిప్పుడేమో స్థిరమే అది కళ్ళు తాగిందనుకోండి ఇంకెలా ఉంటుందో కొందరు మనస్సు అలా ఉంటుంది వాళ్ళు ఎక్కడా లేని దేని మీద స్థిరం ఉండరు దేని మీద స్థిరం ఉండదు వాళ్ళు ప్రాణాయామం చేసినట్లయితే కొంత స్థిరత్వం వస్తుంది స్థైర్యం ఆత్మ వినిగ్రహ అని అన్నాడు శ్రీకృష్ణుడు జ్ఞాన లక్షణాల్లో స్థైర్యాన్ని చెప్పాడు స్థిరంగా ఉండడం అనేది కూడా ఒకటి అవసరం అది ప్రాణాయామం ద్వారా కొంతవరకు మనస్సుకు వచ్చే అవకాశం ఉన్నది ఉంటే అది ఆరంభమే యోగం అంటే ఇంకా ఆరంభమేది ఆరంభం కూడా కాదు అసలైన యోగం అంతా కూడా ఇంకా ముందు ముందు కర్మయోగము అది కూడా బహిరంగమే వివేక జ్ఞానయోగము అది అంతరము గము అంటే మీరు మీరు ఇంకపాటికి కొంచెం లోతుల్లోకి వెళ్తున్నారన్నమాట అది యోగిన అంటే అర్థం యోగిన